अद्भुत यज्ञ हईदराबाद महावीर हास्पल्ल रूम बेड विषम परस्थित उ श्रीमारायण राज जीयर गारी प्रकट पूर्चे आई चीज पटक आ स्पर्श की आये कुछ कल आयता उपेला अति कष्टीद नोर बिखार అసాధారణమైన ఈ బృహత్ యజ్ఞాన్ని మేము నిర్వహించలేకపోవచ్చు పీఠంలోని మా వారసరి యజ్ఞానిక కర్తగా వ్యవహరిస్తారు అప్పటికి మేము యుహోలోకంలో ఉన్నా లేకపోయినా శ్రీ లక్ష్మీనారాయణ సహస్రకొండ మహాయజ్ఞం నిరాటంకంగా జరిగేలా ఎన్నో ఏర్పాట్లు నువ్వే చూడాలి ఆయన ఉన్న కంఠంతో మంద్రస్వరంతో ఆగి ఆగి మాట్లాడుతూ నా చేతిని వాత్సల్యపూర్వకంగా నిమురుతూ జీఆర్ గారు మళ్లీ కళ్ళుమిస్తున్నారు ఆయన మాట్లాడుకుంటూనే నాకు మతిపోయినట్లయింది ఆ షాక్ నుంచి తేరుకునే లోపల కొన్ని గంటల తర్వాత అందిన విషాద వార్త జీయర్ గారు పరమపదించాడు అంతే నీలా పడిపోయాను దారి తెన్నో తెలియని నిబిడాంధకారంలో మునిపోయాననుకున్నాను గజేంద్ర మోక్షంలో లావక్కుంతయు లేదు అంటూ మొరబెట్టుకున్న గజేంద్రుడి పరిస్థితి నాది కానీ నేను గజేంద్రుని కాదు నన్నెవరు గట్టెక్కిస్తాను నేను తిరుమల తిరుపతి దేవస్థానాల ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా పదవీ బాధ్యతలు స్వీకరించిన కొద్ది నెలలకే అన్నారావు గారు చైర్మన్గా ఉన్న టీటీడీ ట్రస్ట్ బోర్డుని ప్రభుత్వం రద్దు చేసింది కొత్త బోర్డు ఏర్పాటయ్యేదాకా బోర్డు స్థానంలో ముగ్గురు అధికారులతో కూడిన కమిటీని ప్రభుత్వం నియమించింది వీళ్ళని పర్సన్స్ ఇన్ఛార్జ్ అంటారు ఈ కమిటీకి ప్రిన్సిపల్ సెక్రటరీ డాక్టర్ రమేష్ చైర్మన్ అంతకుముందు టీటీడీ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా పనిచేసిన దేవాదాయ శాఖ కమిషనర్ శ్రీ చంద్రమౌళిరెడ్డి ఒక మెంబర్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా నేను మెంబర్ సెక్రటరీని ఈ కమిటీకే సర్వాధికారాలు ఉన్నాయి టీటీడీ పాలనా వ్యవస్థను సమూలంగా పునర్వ్యవస్కరించే బాధ్యతను అలాగే టీటీడీకి స్వతంత్ర ప్రతిపత్తిని కల్పించే కొత్త చట్టాన్ని రూపొందించే బాధ్యతను కూడా ఈ కమిటీకే ప్రభుత్వం అప్పగించింది అయితే ఈ కమిటీలోని ముగ్గురు అధికారులు కూడా బిజీగా ఉండే బాధ్యతాయుతమైన పదవుల్లో ఉన్నవాళ్లే కావటం వల్ల అన్ని కార్యక్రమాలకి ప్రాథమిక నివేదికలు తయారు చేసే పని మెంబర్ సెక్రటరీగా నా మీద పడింది అలా దయానందిన బాధ్యతలకు తోడు ఈ నివేదికల తయారీ వగేరా పనుల్లో తలమునకల ఉన్న రోజుల్లో జియర్ గారు తిరుపతి వచ్చారు త్రిదండ్రి రామానుజ జీఆర్ అప్పటికే ఒక మహాశక్తి సంపన్నుడైన స్వామిగా పేర్కొన్నారు సన్యాసాశ్రమం స్వీకరించాక స్వయంగా ఒక పీఠాన్ని ఏర్పాటు చేసి తన ఆకర్షణీయమైన వాక్చాతుర్యం అపారమైన పాండిత్య ప్రకర్ష ఆధ్యాత్మిక బోధనాశక్తి నిర్వహణ సామర్థ్యంతో ఆ తేజస్వి లక్షలాది గృహస్థల జీవితాల్లో ఆధ్యాత్మిక విలువలు నింపే కార్యక్రమాలు నిర్వహించారు రామనామ జప ఉద్యమం ద్వారా లక్షలాది ఆస్తికుల చేత రామకోటి వహించారు దేశవ్యాప్తంగా నూట రామకోటి స్థూపాలను ఏర్పాటు చేశారు వాటిల్లో ఒకటి తిరుమలలో కూడా ఉంది నేను టీటీడీలో చేరడానికి కొద్ది సంవత్సరాల ముందు ఒక పెద్ద యజ్ఞాన్ని కూడా ఆయన తిరుమలలో నిర్వహించారు జియర్ గారి ఈ నేపథ్యం కారణంగా వారు తిరుమలకు వచ్చి నన్ను కలుసుకోవాలనుకుంటున్నారని తెలియగానే నేనే చొరవ తీసుకుని తిరుమలలో వారికి తగిన ఏర్పాట్లు చేశాను జీఆర్ గారు వచ్చారు వారిని సందర్శించాను తిరుమలలో నేను చేపట్టిన కొన్ని కార్యక్రమాలని ఆయన ప్రస్తుతించారు ఆధ్యాత్మిక ధోరణిలో కొన్ని మంచి విషయాలు చెప్పారు అలా మాట్లాడుతూ మాట్లాడుతూ అకస్మాత్తుగా ఆయన ఆగి నా మొహంలోకి ఏదో వెతుకుతున్న దృష్టితో చూశారు ఆయన ఎందుకలా ఆగిపోయారు ఏం చెప్పాలనుకుంటున్నారు నాకు అర్థం కావడం అంతలో ఆ తేజస్వి కళలో ఏదో మెరుపు మెరిసినట్లయింది వెంటనే ప్రసాద్ ప్రజల్లో శాంతి సామరస్యం నెలకొనేలా చేయడం కోసం అపారమైన దివ్యశక్తి కిరణాలను దర్శింపజేయగల శ్రీ లక్ష్మీనారాయణ సహస్రకొండ మహాయజ్ఞాన్ని నిర్వహించాలని చాలా కాలంగా అనుకుంటున్నాం ఇప్పుడు నాకు నమ్మకం కలిగింది ఈ బృహత్ కార్యక్రమాన్ని తిరుమల కొండ మీదనే నిర్వహించాలి మనం అన్నారు అంటే ఆయన ఆధ్వర్యంలో గతంలో జరిగిన యాజ్ఞం కామె చాలా పెద్దది ఇందులో ఒక వెయ్యి హోమకుండాలు యజ్ఞం పూర్తి అవి జ్వలిస్తూనే ఉండాలి ఏకధాటిక రుద్రిక్కులు వాటికి ఆహుతులు అర్పిస్తూ ఉండాలి ఈ మహా యజ్ఞం నిర్వహించడానికి అనేక రకాల పదార్థాలను భారీ ఎత్తున సేకరించాలి అదే స్థాయిలో పందిళ్లు వేయాలి దీన్ని చూడడానికి వచ్చే భక్తులకు సదుపాయాలు కల్పించాలి యజ్ఞంలో పాల్గొనడానికి వచ్చే వేద పండితులందరికీ బశ కల్పించాలి ఇంకా లైటింగ్ ఏర్పాట్లు రవాణా సదుపాయం భోజన అనేక ఏర్పాట్లు చేయాలి జియర్ గారు ఇచ్చిన వివరణ ప్రకారం ఈ ఏర్పాట్లన్నింటికీ సుమారుగా ముప్పై లక్షల రూపాయలు ఖర్చు ఆయన ఇంకా ఇలా అన్నారు ఈ మొత్తం యజ్ఞ నిర్వహణ వ్యయంలో కొంత టీటీడీ భరించి కార్యక్రమ నిర్వహణకు సహకరించాను యజ్ఞంలో పాల్గొనడానికి వచ్చే వేద పండితులందరికీ రవాణా ఖర్చులు సంభావన కూడా టీటీడీ భరించాలి నేను అలా వింటూ ఉండిపోయాను ఏమంటావు ప్రసాద్ అని జియర్ గారు ప్రశ్నించినప్పుడు ఏమానాలో తోచక ఈ యజ్ఞానికి ఇప్పుడు మీ దగ్గర ఉన్న నిభి ఎంత అని అడిగాను జియర్ గారు చిరునవ్వు నవి అన్నారు నేను స్వయంగా రాష్ట్రం అంతా తిరిగి ధ్వంస్ల నుంచి విరాళాలు సేకరిస్తాం విరాళాలు ఇచ్చిన వారంతా ఇక్కడ లక్ష్మీ పూజ వంటి కార్యక్రమాల్లో పాల్గొంటాను అలా సేకరించిన నిధి పరిమాణం ఈ లక్షల రూపాయల కన్నా ఉంటుంది కనుక అదంతా టీటీడీ వారే తీసుకుని అధికంగా వచ్చిన మొత్తాన్ని ధార్మిక కార్యక్రమాలకు వినియోగించవచ్చు నాకు విషయం స్పష్టంగా అర్థమవుతుంది ఈ కార్యక్రమం కోసం ఆయన దగ్గర నిధి ఏమీ లేదు ముప్పై లక్షల రూపాయల ఖర్చుతో కొంత టీటీడీ భరించాలి ముందుగా కొంత ఇతర ఖర్చుల కోసం అడ్వాన్స్గా ఇవ్వాలి యజ్ఞానికి అవసరమైన ఆధ్యాత్మిక వైదిక మార్గదర్శకత్వాన్ని వేద పండితుల్ని పిలిపించే బాధ్యతను జియర్ గారు స్వీకరిస్తారు నేను అప్పటికప్పుడు ఇతమిద్దంగా ఏమీ చెప్పలేకపోయాను అనేక సందేహాలు నన్ను వెంటాడుతున్నాయి ఇలా ఒక స్వామీజీ చేసే యజ్ఞానికి తిరుమల మీద టీటీడీ సహకరించడం సబబా కాదా అలాంటి కార్యక్రమానికి టీటీడీ ఒక సహ నిర్వాహకునిగా వ్యవహరించవచ్చా విరాళాలు కుప్పలు తెప్పలుగా వస్తాయని వాటితో టీటీడీ అడ్వాన్స్ తిరిగి చెల్లించేస్తామని జియర్ గారి విశ్వాసం కానీ అంత మొత్తంలో విరాళాలు రాకపోతే మామూలుగా రోజూ వచ్చే వేలాది యాత్రికులను సంభాళించుకోవడమే కష్టంగా ఉంటే ఈ యజ్ఞం కోసం వచ్చే జన సమూహాన్ని కనీస సదుపాయాలు కల్పించగలమా టీటీడీ యంత్రాంగం మీద పడే శ్రమ తట్టుకోగలమా ఈ సందేహాల నేపథ్యంలో నేను పరిశ్రమించి కమిటీలో చర్చించి చెప్తాను అని జిఆర్ గారికి చెప్పి బయటపడ్డాను సందేహాలు నాకే కానీ ఆయనకు లేవు ఆయన అపారమైన విశ్వాసం వ్యక్తం చేస్తూ ఇది దైవ సంకల్పం జరిగే తీరుతుందయ్యా అన్నారు అవునా ఈ విషయం కమిటీ ముందు పెట్టాను దేవాలయ కమిషనర్ శ్రీ చంద్రమౌళిరెడ్డి ప్రోత్సాహకరంగా మాట్లాడారు టీటీడీ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా పనిచేసిన అనుభవం ఆయనది పైగా జీఆర్ గారు ఆయనకు ఎనలేని గౌరవం ఇలాంటి ఏ ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని తిరుమల కొండ మీద అనుమతించవచ్చునని ఆయన అభిప్రాయం భక్తులకు దర్శనం సదుపాయాలు తిరుమలేసిన సేవలు భగవద్ ఆరాధనకు సంబంధించిన అన్ని ఇతర కార్యక్రమాలు టీటీడీ బాధ్యత వహించాల్సినవే అన్నారు శ్రీ చంద్రమౌళిరెడ్డి అయితే ఇలాంటి కార్యక్రమం ఎక్కడ నిర్వహించినా భక్తుల తండోపతండాలుగా వస్తారు కనుక కొండ మీద టీటీడీ యంత్రాంగం చాలా కష్టపడి పనిచేయాల్సి ఉంటుంది ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా నీకైతే రెండు నెలలు ఊపిరిసలకొన్నంతటి పని పడుతుంది నేను టీటీడీ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా ఉండగా జరిగిన హోమం సందర్భంలో ఇలాంటి పరిస్థితిని ఎదుర్కొన్నాను అంటూ తన అనుభవాన్ని వివరించారు ఇదంతా చెప్పాక ఇప్పుడు ఏం చేయాలి అన్నది నువ్వే నిర్ణయించుకో అంటూ తుది నిర్ణయం మాకే వదిలేశారు చైర్మన్ డాక్టర్ రమేష్ను తటస్థంగా ఉండిపోయారు రేపు ఇంకెవరన్నా వచ్చి మరో యాగం చేస్తామంటే ఏం చేస్తావు అంటూ ఒక చిక్కు ప్రశ్న చేసి మరి వదిలేశారు విషయం తేలలేదు అయితే నేను వదలలేదు కమిటీ మొత్తం జీయర్ తో ముఖాముఖి కూర్చుని చర్చించి నిర్ణయించాల్సిందే తప్ప ఇది నేను ఒక్కడనే నిర్ణయించే విషయం కాదని నొప్పి చెప్పాను ఈ కమిటీకి ఎంత స్వతంత్ర నిర్ణయాధికారం ఉందనుకున్నప్పటికీ నిజమైన అధికారం ఎవరి చేతుల్లో ఉందో వారిని కూడా సంప్రదించడం మంచిది అనిపించింది అప్పటి దేవాదాయ శాఖ మంత్రి శ్రీ వీరమాచనేని వెంకటనారాయణ గారి దగ్గర ముఖ్యమంత్రి డాక్టర్ గారి దగ్గర కూడా ఈ యజ్ఞం విషయాన్ని ప్రస్తావించాను వాళ్ళు ఏమీ అభ్యంతరం తెలపలేదు పైగా ఎలా మంచిదని చూస్తే అలా చేయవయ్యా అంటూ మళ్లీ నాకే వదిలేశారు చివరికి పర్సన్స్ ఇన్ఛార్జ్ కమిటీకి జీఆర్ స్వామికి మధ్య నేను ప్రతిపాదించిన సమావేశం జరిగింది ఆ సమావేశంలో ఇలాంటి మహోన్నత యజ్ఞం తిరుమల పవిత్ర ప్రదేశంలోనే ఎందుకు జరగాలో అలా జరిగితే వచ్చే ప్రభావం ఎంత గొప్పగా ఉంటుందని శాస్త్రాలు ఘోషిస్తున్నాయో వివరిస్తూ జియర్ గారు చాలాసేపు మాకు చెప్పాలని ప్రయత్నించారు వారి పాండితీ గరిమ చర్చ నైపుణ్యం కన్నా ఈ బృహత్ కార్యక్రమం జరిపి తీరాలని సమాజానికి ఒక ప్రయోజనం సిద్ధించాలని జియర్ గారి మాటల్లో వ్యక్తమైన ఆరాటం ఆ కార్యక్రమ ప్రయోజనం పట్ల వారికి అచంచలమైన విశ్వాసం మమ్మల్ని కదిలించి వేశాయి ఈ కార్యక్రమాన్ని తిరుమలలో నిర్వహించడానికి టీటీడీ సహకరించడానికి కమిటీ అంగీకరించింది అయితే నాకు తెలుసు క్రియానిర్వహణ బాధ్యత చివరికి నా మీద పడుతుందని ఆ అంగీకారం ప్రకారం యజ్ఞానిక అవసరమైన నిధుల్ని ముందుగా టీటీడీ అడ్వాన్స్గా ఇస్తుంది అదే కాక యజ్ఞానికి అవసరమైన దినుసులన్నీ విరాళంగా టిడి సరఫరా చేస్తుంది జియర్ గారు వసూలు చేసే విరాళాల్లో టీటీడీ అడ్వాన్స్ తిరిగి చెల్లించగా మిగిలే అగ్న ఉత్సవం అంతా ధార్మిక కార్యక్రమాలకు విరాళంగా జియర్ గారు ఇచ్చేస్తుంది ఒప్పందం ఖరారైంది పనులు ఆరంభమయ్యాయి మరో రెండు మాసాల తర్వాత యజ్ఞ నిర్వహణకు కలిగిన ముహూర్తం కూడా నిర్ణయమైంది ఈ మహాయజ్ఞం గురించి రాష్ట్రం భారీ ఎత్తున ప్రచారం జరుగుతోంది ఒక నెల గడిచింది తిరుమల కొండ మీద శ్రీ లక్ష్మీనారాయణ సహస్ర కుండ యజ్ఞానికి ఏర్పాట్లు ముమ్మరంగా సాగిపోతున్నాయి ఇంటికి చేసిన స్థలాన్ని శుభ్రం చేయడం పందిళ్లు వేయడం కావలసిన వంట చెరపు నెయ్యి బేరా చిరంజామా పొగు చేయడం కొండ మీదకి చేరవేయటం రాబోయే పండుతుల కోసం వాళ్ల ఆచారాలకు భోజన స్నానాది వసలు కల్పించడం భక్తుల కోసం తాగునీటి సదుపాయం కల్పించడం వివిధ రకాల పనుల మీద జీయర్ గారి సిబ్బందితో సమన్వయంతో పనిచేయడానికి టీటీడీ అధికారులను సిబ్బందిని వినియోగించడం రోజువారీ దైవ దర్శనానికి వచ్చే యాత్రికులకు ఈ యజ్ఞం రద్ధి కలిగే రద్దీ తాకిడి తగలకుండా జాగ్రత్తలు వహించటం విడిగా ఒక అకౌంట్స్ విభాగం ఏర్పాటు చేయడం ఇలా అనేక రకాలైన బాధ్యతలు టీటీడీ మీద పడ్డాయి దాంతో నాకు నిజంగానే ఊపిరిశల స్థితి ఏర్పడింది నాకు ఫుల్ టైం పని అయిపోయింది అయినప్పటికీ ఒక బృహత్ యజ్ఞంలో పాలు ఆనందంలో అది భారం అని నేను అనుకోలేదు శ్రీనివాసుడు కలిసిన తిరుమలగిరిలో అసంఖ్యాక మానవాళి సంక్షేమం కోసం ఒక మహా మహాయజ్ఞం జరగబోతోంది దాని భారం నేను కూడా మోస్తున్నానన్న ఓ చిరు సంతృప్తి కోసం ఎక్కడ లేని ఉత్సాహాన్ని ఉత్తేజాన్ని తెచ్చుకుని పనిచేస్తున్నాను జీఆర్ గారి తరఫున శ్రీ గోపాలాచార్య స్వామి సమన్వయకర్తగా పనిచేస్తున్నారు కాకతీయ సిమెంట్స్ కు శ్రీ వెంకటేశ్వర్లు కూడా ఈ యజ్ఞానికి అవసరమైన సరంజామాని తాను ఇచ్చిందే కాకుండా బయట నుంచి తీసుకురావడంలో అహర్నిశులు శ్రమించారు యజ్ఞం ప్రారంభం కావడానికి ఇంకా పంతొమ్మిది ఇరవై రోజులు మాత్రమే మిగిలాయి అప్పటికే జియరు గారి పర్యటన మూడంతులు పూర్తయినట్లు గృహస్థల స్పందన బాగా ఉన్నట్లు వింటున్నాను అకస్మాత్తుగా ఒకరోజు మధ్యాహ్నం నాకు టెలిఫోన్ కాల్ వచ్చింది జీఆర్ గారు అస్వస్థతతో మంచం పెట్టారు నేను చాలా ఆందోళన దిండాను ఆ రాత్రికే వరంగల్లుకి మర్నాడు ఉదయం హైదరాబాద్కి చేరి వరంగల్కు టెలిఫోన్ చేస్తే జియర్ గారిని హైదరాబాద్ తీసుకొచ్చి మహావీర్ హాస్పిటల్లో చేర్చారని తెలిసింది వెంటనే మహావీర్ కు పరుగు తీశాను అక్కడ హాస్పిటల్లో రూమ్ బయట శ్రీ గోపాలాచార్య శ్రీ భాష్యం అప్పలాచార్యులు జియర్ గారి ప్రియ ఇప్పటి చిన్న జియర్ గారు ఇంకా అనేక జియర్ గారి అనుయాయులు ఆతృతతో నిరీక్షిస్తున్నారు నేను జియర్ గారు రూమ్ అడుగు పెట్టాను బెడ్ మీద జియర్ గారు స్పృహలో లేనట్టు పడుకుని ఉన్నారు వాటి పక్కన కూర్చొని చూస్తున్నాను కొంతసేపు అయ్యాక నల్లగా వారి చేయి కట్టుకున్నాను నా స్పర్శకి వారు కళ్ళు తెరిచారు నన్ను చూడగానే తేజవంతమైన ఆ కళలో ఏదో అనిర్వచనీయమైన ఆనందం వొణికిసలాడింది వాత్సల్యపూరితంగా నా చేయి నింగిరారు మరింత దగ్గరికి రమ్మని సైకి చేశారు దగ్గరికి తిరిగాను వణుకుతున్న కంఠంతో ఆత్రుతగా అడిగారు అక్కడే ఎలా జరుగుతున్నాయి ఏర్పాట్లు చెప్పాను అంతలో కళ్ళు మూసుకున్నారు కొద్ది క్షణాలు మళ్ళీ కళ్ళు తీర్చారు అర్ధ నిమీళిత నేత్రాలతో నావం వంకా ఆత్మీయంగా చూస్తూ ప్రసాద్ యజ్ఞం జరిగే నాటికి మేము ఉండకపోవచ్చు యజ్ఞకర్తగా మా స్థానంలో వచ్చే వారసులు వ్యవహరిస్తారు ఆయన సమర్థుడు ఏర్పాట్లు పర్యవేక్షించే భారం మొత్తం నీవే నీ సహకారంతో ఇది జరగాలని దైవ సంకల్పం అంటూ జీఆర్ గారు మళ్లీ కోమాలోకి వెళ్ళిపోయారు నేను నిరుత్తరుణ్ణైపోయాను ఏదో అర్జెంటు పని ఉండటంతో అక్కడి నుంచి నేరుగా తిరుపతికి వచ్చేశాను అప్పటికి అక్కడ ఒక వార్త నా కోసం సిద్ధంగా ఉంది జీఆర్ గారు దైవ చేరుకున్నారు అంతే నా పరిస్థితి అగమ్య గోచరంగా యజ్ఞం జరగడానికి ఇంకా కొద్ది రోజులు మాత్రమే ఉంది ఇది దైవాన్ని ఆరాధిస్తూ మానవ సంక్షేమం కోసం జరిగే ఒక అసాధారణమైన బృహత్ క్రతు ఎన్నో లక్షల రూపాయల వ్యయం వందలాది కార్యకర్తల సమయం శక్తి గత రెండు మాసాలుగా ఖర్చయ్యాయి ఇంత జరిగాక ఇలాంటి అరుదైన భారీ కార్యక్రమం ఆగిపోతుందా ఈ యజ్ఞం కోసం చొరవ తీసుకున్న టీటీడీ అధికారులని ఇతర భక్తులని ఎంతో ఇందులోకి దింపాను ఇన్ని ప్రయత్నాలు జరిగాక యజ్ఞం ఆగిపోతే ఈ శ్రమకి అర్థం ఏమిటి టీటీడీ అడ్వాన్స్ చేసిన సంగతి ఏమిటి భక్తులు ఇచ్చిన విరాళాలకు సిద్ధించే ప్రయోజనం ఏమిటి సంబంధిత వర్గాలందరికీ నా సంన్యాజాయిషి ఏమిటి ఈ పరిస్థితి నుంచి ఎలా బయటపడతాను ఈ ఆందోళన నిండిన మనస్సుతో తిరుమల ఆలయంలోకి వెళ్ళాను సర్వశక్తి సంపన్నుడు వని ప్రజలు విశ్వసించే నీ అనుగ్రహం సమస్త ప్రజల మీద ప్రసరించాలన్న ఉన్నత లక్ష్యంతో ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం ఏం జరిగినా ఎలా జరిగినా నీదే భారమస్వామి అనుకుంటూ అలా ధ్యానంలో ఉండిపోయాను బయటకు వచ్చేసరికి అందిన వార్త జియర్ గారి వారసులుగా చిన్న జియర్ మఠాధిపత్యం స్వీకరించబోతున్నారు నేను మా అధికారులతో సంబంధితులందరితో చర్చించాను సుదీర్ఘంగా సాగిన ఆ చర్చల్లో అనేక ప్రశ్నలు ఉదయించాయి యజ్ఞాన్ని జరపడానికి ముందుకు సాగాల వద్దా యజ్ఞాన్ని విరమించుకుంటే ఏమవుతుంది విరమించుకోకుంటే ముందుకు సాగటం ఎలా ముందుకు సవ్యంగా బయటపడతామా రెండు రోజుల తర్వాత కాబోయే జీయర్ గారు శ్రీదిల్లి పుత్తూరు వెళ్ళి అక్కడ సన్యాసాశ్రమం పీఠం బాధ్యత స్వీకరించి త్రిదండ్రి చిన శ్రీమన్నారాయణ రామానుజ జీయర్గా తిరుమల వచ్చారు నూనూకు మీసాల వయసులో సన్యాసాశ్రమం స్వీకరించిన చినజీయ అపారమైన ఉత్సాహం ఆధ్యాత్మిక కళ ఉట్టిపడుతుండగా మృదు మధురమైన సంభాషణ చాతుర్యంతో ఎలాంటి జట్టుల సమస్య ఎదురైనా చలించని పరిణితి నిండిన ఆలోచన విధానంతో కొద్ది రోజుల్లోనే అందరినీ ఆకట్టుకున్నాం అయస్కాంత శక్తి నిండిన తన చూపులతోనే అందరికీ సూచనలు ఇస్తూ చకచకా నడుస్తూ అందరినీ నడిపిస్తూ కార్యకర్తలందరిలోనూ ఎనలేని ఉత్సాహాన్ని విశ్వాసాన్ని ఉద్దీపింపజేస్తూ ఆ కొద్ది రోజుల్లోనే ఆయన అక్కడ అందరికీ ఆమోదయోగ్యుడైన యజ్ఞ సారథిగా స్ఫూర్తి ప్రదాతగా నిలిచారు శ్రీ లక్ష్మీనారాయణ సహస్రకొండ యజ్ఞానికి యజ్ఞకర్తగా నడుపు దిగించారు పదజీయరు గారే ఆవహించి గారి చేత కార్యక్రమం నడిపిస్తున్నారా అని అందరూ అబ్బురపడేలా ఆయన రంగంలోకి దిగారు అంతే మరి తిరుగులేదు యజ్ఞశాలలోని ఋత్విక్కులు వేద మంత్రోచ్చారణలతో తిరుమల కొండలు ప్రతిధ్వనిస్తుండగా సహస్ర హోమకుండాల నుంచి ఏక ధాటిగా వెలువడుతున్న పొగ వలయాలు యజ్ఞ పురుషుడి ఆశిస్తులా అన్నట్టు ఆకర్షణలో నలుగు దశలా వ్యాపిస్తుండగా అక్కడ పూజల్లో పాల్గొన్న వేలాది దంపతులు చేస్తున్న నిరవధిక నామ స్మరణ కొండకి వస్తున్న లక్షలాది యాత్రికుల్లో భక్తి భావాలను పర్వాలి జప్పిస్తుండగా నా భయాందోళనలను ప్రతాపించలు నా ఊహకందనంత విజయవంతంగా ఆ మహాకృతులు జరిగింది పూర్ణాహుతి రోజున చిన్నజీయరు గారి ఆశీహి పలుపులతో ఆ కార్యక్రమం అత్యంత ఘనంగా మునిచింది ఆ ముగింపు సమయంలో నాకు తెలియకుండానే నా కళ్ళు చెమర్చాయి ఎలా అగండం గడిచిందో ఎంత విచిత్రంగా అనూహ్యంగా అంతా సవ్యంగా జరిగిపోయిందో ఆగిపోవాల్సిన బోస్తి జ్ఞానం ఏ శక్తి అమోఘంగా ముందుకు నడిపించిందో ఎవరు చెప్పలేరు టీటీడీ అడ్వాన్స్గా ఇచ్చిన దానికంటే ఇతరత్ర ఖర్చు దానికంటే చాలా ఎక్కువగా డబ్బు ఉంది అది టీటీడీకి జమ చేయబడింది కానీ చిన్నజీయర్ గారి గురించి ఆనాటి నా అంచనా తప్పు కాలేదని ఎవరైనా చెప్పగలరు ఈ పాతికేళ్ల కాలంలో సామూహిక విష్ణుపారాయణ గీతాజ్యోతి వంటి ఆధ్యాత్మిక ప్రచార ఉద్యమాలతోనూ జియర్ ఎడ్యుకేషనల్ ట్రస్ట్ ద్వారా చేపట్టిన విద్యా సేవా కార్యక్రమాలతోనూ వామనావతారం స్థాయి నుంచి త్రివిక్రముడి స్థాయికి శ్రీ చిన్నజీయర్ గారు గతజీయర్ గారిని మరిపింప చేశారని వారి శిష్యులు ఉంటారు హరుడు నిజమైన హరిభక్తుడని నాలాంటి మధులంతా విశ్వసిస్తాను అత్యంత హరిభక్తుడైన హరుణ్ణి దర్శించేవాడు వైష్ణవుడు కాలేడు కానీ ఈ వాదం కొందరు వైష్ణవులకు ఆమోదయోగ్ఞం కాదన్నది తిరుమలలో నేను చూసిన పరిస్థితి అయితే వైష్ణవ పీఠానికి ఆధిపత్యం వహిస్తున్నప్పటికీ శ్రీ చిన్నజీయర్ గారు ఇటీవల మానస సరోవర యాత్ర తీసి కైలాస పర్వత ప్రదక్షణం కూడా చేయడం ద్వారా హరిహరుల మధ్య ఉండే సంబంధాన్ని మరోసారి నిర్ధారించినట్లయింది భక్తకోటికి ఒక అమూల్యమైన సందేశాన్ని అందించినట్లయింది